తర్వాత స్వప్నంలో గురువు గారు వచ్చి సగం పాఠం చెప్పారు మిగిలిన సగం పాఠం మళ్ళీ స్వప్నంలో వచ్చి చెప్తారు అప్పుడు నేను అడిగాను స్వప్నంలో గురువు గారు ఏ గురువు గారు వచ్చారు మా గురువు వచ్చారు మీ గురువు వస్తారు ఇంకో గురువు గారు రా తర్వాత ఏ పాఠం చెప్పారు అంటే ఫలానా ఫలానా అది మీకు తెలుసున్న పాఠమే చెప్పారు మీకు తెలియని పాఠం స్వప్నంలో చెప్పరు కాబట్టి ఇవన్నీ కూడా అంగీకారం కాదండి ఇవన్నీ కూడా ఏవో జనాలు ఏవో అంటూ అంటూ ఉంటారు తప్ప వీట ఇది పెద్ద స్వాతంత్ర్యం ఆత్మజ్ఞానము అన్నది పెద్ద స్వేచ్ఛ పెద్ద స్వాతంత్ర్యం మీకు ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుంది కూడా వీటిని కూడా మీరు అసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే ఎందుకంటే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మిగిలిన భయము కంగారు తప్ప ఏమీ ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తలో ఏ అనుభవాలని పొంది ఉన్నారో ఏ విధంగా అనుభవాలను పొందారో అదే విధంగా స్వప్నము నిర్మాణమవుతున్నది కాబట్టి స్వప్నానికి హేతువు జాగ్రదవస్థ అని మేము అంగీకరిస్తున్నాము ఇష్యతే తద్ధేతుత్వా తస్యవ సజ్జాగరిత ఇష్యతే ఆ వాక్యం చూడండి అదేలా తర్వాత చూద్దాము ఇప్పుడు మీరు నిద్రపోయారు నిద్రలో మీకేమన్నా తెలిసిందా ఏమీ తెలియలేదు కానీ నిద్రలో ఏమీ తెలియలేదని మాత్రం తెలిసింది కదా అది తెలియలేదా అది తెలిసింది కదా ఎందుకంటే నిద్రలో ఏమీ తెలియలేదని మీరు చెప్తున్నారా లేకపోతే నిద్ర చెప్తుందా మీరే కదా చెప్తూ ఉంటా కాబట్టి నిద్రలో ఏమీ తెలియలేదని మీకు తెలుసు జాగ్రత్త వస్తలో అన్నీ మీరు తెలివిగా ఉన్నారు కదా జాగ్రత్త వ్యవస్థ అంటే తెలివిగా మీరు తెలివిగా ఉన్నారని తెలుస్తుందా తెలుస్తుంది ఇప్పుడు తెలివి వచ్చిందా అని అడిగారు తెలివి అడిగితే ఆ అని చెప్పాడు తను ఏమంటే తెలివి తెలిసి చెప్పాడా తెలియకుండా చెప్పాడా తెలిసి చెప్పాడు తెలివి వచ్చిందని తెలిసింది ఏమంటే స్వప్నంలో మీకు మీకు స్వప్న ప్రపంచమంతా కూడా తెలుస్తాం స్వప్న ప్రపంచాన్నంతా మీరు తెలుసుకున్నారు అని కూడా జాగ్రత్త అవస్థ తర్వాత కూడా మీకు తెలిసింది కాబట్టి చూడండి స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ కానీ సుషుప్తి కానీ మీరు విస్మరిస్తారు చూడండి సుషుప్తిలో మిగిలిన రెండు విస్మరిస్తారు జాగ్రత్తలో ఆ రెండు అవస్థలు మీరు జాగ్రత్తని చూస్తున్నప్పుడు మీకు ఈ జాగ్రత్త ప్రపంచమే అనుభవం అనుభవంలోకి వస్తుంది తప్ప స్వప్నంలో మీకు అనుభవానికి వచ్చింది ఇప్పుడు వస్తుంది అనుభవానికి రాదు మీకు స్మృతి రావడం వేరు కాబట్టి జాగ్రత్తలో అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే సుశుప్తి లేదనమాట సుశుప్తులు మరి ఏది తెలియదు కదా జాగ్రత్తలో ఈ జగత్తు తెలుస్తూ ఉంటుంది అంటే స్వప్నం లేదనమాట స్వప్నం అంటే స్వప్న జగత్తు తెలియాలి కాబట్టి జాగ్రత్తలో కూడా మిగతా రెండవస్థలని మీరు స్మరణకి తెచ్చుకుంటే గుర్తుకు వస్తాయి తప్ప అదర్వైజ్ జాగ్రత్త అనుభవంలో మిగతా రెండవస్థలు కూడా భాగము కాదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మూడవస్థలలో ఏ అవస్థలో మీరు ఉన్నారో ఆ అవస్థలో మిగిలిన రెండవస్థలని నిరాకరించి మీరు ఉంటారు మీరు ఉంటారు రెండు అవస్థలని నిరాకరించి మూడో దాంట్లో ఉంటారు ఎప్పుడూ అదే పరిస్థితి జాగ్రత్త స్వప్నాల్ని నిరాకరించి సుశుక్తిలో ఉంటారు జాగ్రత్త సుశక్తులను నిరాకరించి స్వప్నంలో ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ ఉంటారు వాస్తవంలో ఆ మీరు మీ స్వరూపము తెలియట తెలివి ఉండుట ఎందుకంటే మీరు ఉంటారు కదా ఉన్నట్టుగా తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఉండుట కాబట్టి ఏ ఉండుట ఏ తెలియుట సచ్యిత్ అంటారు దాన్ని సంస్కృతంలో తెలుగులో అయితే ఉండుట తెలియుట సత్ చిత్ ఏ సచ్య మీరై ఉన్నారో ఈ మూడవస్థలు కూడా ఆ సచితీయందే భాషించినది ఆ సచిత్ లేకుంటే ఈ మూడవస్థలు కూడా లేవు ఆ సచ్యతే మూడవస్థలని ప్రకాశింపజేసింది వాస్తవంలో ఈ మూడవస్థలు కూడా ఆ సచ్యు ప్రకాశించినవే కానీ యథార్థంగా లేవు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఈ మూడో అవస్థలు దేని ఎందు ఉన్నాయి అసచిత్ ఎందున్నాయి ఆ సచ్యత్ యథార్థంగా ఈ మూడవస్థలను తన ఎందుకు కలిగి ఉన్నదా లేదు ఆ సచ్యత్ ఈ మూడో అవస్థలకి కూడా అతీతమైనది అదిగో ఆ సచ్యతే నా అని మనం తెలుసుకోవాలి ఇది ప్రకరణార్థం ప్రకటన యొక్క తాత్పర్యం अग्क ने रो वाक्य अन्वय काष्यकुत सहाय की अन्वय से भाष्य मदट वको पूर्ति चाहूँ जागरित जागर ग्रहणा ग्राहकूपेण स्वप्न से तब హేతుర స్వప్నస్ సస్వప్న తేతు జాగరిత కార్యం ఇష్యతే అది భాష్యకారుల యొక్క శైలి మీకు ఈ పాటికి ఆ శైలి వంటబడితే పర్వాలేదు లేకపోతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది జాగరితవత్ అంటే వత్ అంటే ఇవ దాంట్లో విభక్తి లోపించి ఉన్నది జాగరిత్య ఇవ జాగ్రదవస్థకు వలే ఏమిటి జా ఉపమానం ఇప్పుడు కూడా పోలిక చెప్తున్నారు అంటే ఏదో ఒక సామాన్య ధర్మం ఉంటుంది దీన్ని సామాన్య ధర్మము ఉపమాలంకారంలో మీరు చదివారు ఒక సామాన్య ధర్మం ముఖం చంద్రవత్ ఆమె ముఖము చంద్రుని అన్నప్పుడు సామాన్య ధర్మం ఏమిటి ఆహ్లాదకత్వము చంద్రుని చూడగానే ఆహ్లాదం కలుగుతుంది ఆ రకంగానే ఆమె ముఖాన్ని చూసినప్పుడు స్త్రీయులకు ఆహ్లాదము కలిగింది కాబట్టి సామాన్య ధర్మం ఆహ్లాదకత్వము ఇప్పుడు స్వప్నము జాగ్రత్తవస్థ వంటిది అన్నప్పుడు ఏమిటి సామాన్య ధర్మము ఆయన చెప్తున్నారు అదేమిటంటే గ్రాహ్య గ్రాహక రూపేణ స్వప్నస్య గ్రహణ అది సామాన్య ధర్మం స్వప్నం మీకు ఏ విధంగా అనుభవానికి వస్తుందండి గ్రాహ్య గ్రాహక రూపంగానే స్వప్నము అనుభవమునకు వచ్చుతున్నది గ్రహణాత్ అంటే అనుభూయమానత్వా ఇప్పుడు స్వప్నంలో మీకు ఎటువంటి అనుభవం నేను చూచువాడను గ్రాహక ఈ స్వప్న ప్రపంచము చూడబడేది గ్రాహ్య ఆ రకంగానే దాన్ని గ్రాహ్య గ్రాహక రూపంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డ్యువాలిటీ ఆ విధంగా మీకు జాగ్రత్త కనబడుతూ ఉంటుంది అనుభవానికి వస్తూ ఉంటుంది స్వప్నావస్థ ఎలా అనుభవానికి వస్తుంది సరిగ్గా అదేవిధంగా అనుభవానికి వస్తుంది జాగ్రత్త ఎలా అయితే చూచేవాడను నేను చూడబడేది జగత్తు అనే అనుభవానికి వస్తుందో స్వప్నావస్థలో కూడా అదేవిధంగా చూచేవాడను నేను ఈ జగత్తు చూడబడేది అని అనుభవానికి వస్తుంది అది సామాన్య ఈ సామాన్య ధర్మాన్ని బట్టి ఏం నిర్ధారణ చేసామో అంటే తద్ధేతు తద్ అంటే జాగరితం జాగ్రత్త అవస్థ హేతు హేతువు దేనికి అస స్వప్నస్య హేతు ఈ స్వప్నానికి కారణము దేనికో ఆ విధంగా దేనికో సహా స్వప్న ఆ స్వప్నము తద్ధేతు అనే బహుదీ సమాసం తద్ధేతు అవుతుంది అంటే అర్థమేమిటి స్వప్నానికి కారణం జాగ్రత్త అవస్థ అయింది అంటే స్వప్నమేమైంది జాగ్రత్త అవస్థకి కార్యమైనది జాగ్రత్త కార్యం ఇష్యతే ఇష్యతే అంటే కంక్లూడెడ్ కాబట్టి స్వప్నం ఎక్కడి నుంచి పుట్టిందని మనం నిర్ధారణ చేసుకున్నాము అంటే జాగ్రత్త అవస్థ నుంచి పుట్టింది ఇప్పుడు నిన్న రాత్రి మీకు కల్లో గురువు గారు కనబడ్డారనుకోండి దానికి హేతు ఏమిటి గురువు గారు హేతువు కాదు గురువు గారు హేతువు కాదు మరి ఎవరు హేతువు జాగ్రత్త అవస్థ హేతువు నిన్నో మొన్నో జాగ్రత్త అవస్థలో ఆ గురువు స్మరించారు కాబట్టి ఆ సంస్కారమే మళ్ళీ స్వప్నంలో స్ఫురించింది అంతేగా ఆయన వచ్చారంటే ఆయన హేతు అవుతారు ఆయన వారు ఆయన ఎక్కడి వస్తారండి మీ స్వప్నంలో మనస్సే అలా స్ఫురిస్తూ దానికి హేతు ఏమిటై ఉంటుంది ఏమిటై దేవుడు హేతువా దేవుడు హేతు అన్నారు స్వప్నానికి దేవుడు హేతు మనందరి స్వప్నానికి దేవుడి హేతు ఇప్పుడు నాకు చెడ్డకాలు వచ్చిందనుకోండి దానికి దేవుడు హేతు అంటే అంటే దేవుడు పని కట్టుకుని ఆయనకున్న అనేక పనుల్లో ఏదో పని కింద నాకు చెడ్డకాలు వచ్చి నేను దుఃఖపడి ఇట్లా ఏమండి దేవుడు అలా ఎందుకు చేస్తాడు అలా ఎందుకు అలా చేస్తుంటే ఆ దేవుడు యొక్క దేవత్వంలోనే ఒక చిన్న లోటు కింద మనం చెప్పచ్చు కాబట్టి స్వప్నము జాగ్రత్త యొక్క కార్యము ఇప్పుడు ఇది క్రిటికల్ పాయింట్ నేను ఎంతవరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను చెప్పలేను మామూలుగా ఓ ప్రశ్న ఉంది స్వప్నం ఎవడి స్వప్నం వాడిది ఎవడి స్వప్నం వాడిది కానీ జాగ్రత్త నా జాగ్రత్త వ్యవస్థ మీ జాగ్రత్త వ్యవస్థ ఆయన ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి రెండింటికి తేడా లేదంటారా అని ఒక ప్రశ్న ఈ ప్రశ్నలు చూడండి ఈ సందేహాలు కొత్తగా రానక్కర్లేదు వైతుక్ష ప్రకరణంలో ఇది కవర్ అయిన అంశము అయినా కూడా ఇక్కడ స్వప్నానికి జాగ్రత్త కాద్యము అని కనుక నేను ఆ పాయింట్ లెవెన్ ఎత్తాను లెవెన్ ఎత్తాను కాబట్టి ఇప్పుడు దాన్ని ఏదో రకంగా నిర్వహించాలి దాన్ని ఎలా నిర్వహిస్తారంటే ఇది చూడండి ఇప్పుడు పది మంది నిద్రపోతున్నారు హాల్లో ఓ డార్మిటరీలో ఈ పది మంది కలగన్నారు అనుకోండి పది మంది కలితే పది మందిలో నలుగురు కలగన్నారు వాట్ ఎవరు ఓ నలుగురు కలగన్నారు ఎవళ్ళి కలలు వాళ్ళవి దే ఆర్ డిఫరెంట్ డ్రీమ్స్ ఓకే ఇప్పుడు పది మంది తెలివిగా ఉన్నారు లేకపోతే నలుగురు తెలివిగా ఉన్నారు ఈ నలుగురు యొక్క జాగ్రత్త సమానంగా ఉన్నాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు సమానంగా ఉన్నాయా లేవు అవి వేరువేరుగానే ఏడిచాయి పర్సెప్షన్ ఉంటే తర్వాత కాదండి వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారు నీ జాగ్రత్త అవస్థలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ జాగ్రత్త అవస్థలో నువ్వు ఉన్నావు సమానత్వం ఎక్కడ ఏడిచింది ఇప్పుడు నా జాగ్రత్త వాళ్ళ ముగ్గురు ఉన్నారండి కావండి ఏ నేను డి ఏబీసీ నా జాగ్రత్త వ్యవస్థలో ఉన్నారండి ఏ యొక్క జాగ్రత్త వ్యవస్థలో ఎవళ్ళు ఉన్నారు ఏబీసీ ఉన్నారా బీసీడీ ఉన్నారా బీసీడీ ఉన్నారు బి యొక్క జాగ్రత్త అవస్థలో ఏసీడీ ఉన్నారు కాబట్టి మీకు జాగ్రత్త సేమ్ కాదుగా సేమ్ కాదు కాబట్టి పది మంది పడుక్కుని నలుగురు నలుగురిని తీసుకోండి నలుగురు స్వప్నాలు చూస్తున్నప్పుడు నాలుగు స్వప్నాలు ఎలా అయితే భిన్న భిన్నాలుగా ఉన్నాయో అదేవిధంగా నలుగురు జాగ్రత్త ఉన్నప్పుడు ఈ నలుగురు యొక్క జాగ్రత్త భిన్న భిన్నంగానే ఉంది సమానంగా ఎక్కడుంది ఎవడి కోరికలు వాడివి ఎవడి భయాలు వాడివి నా కోరికలు నా భయాలకి మీ కోరికలు మీ భయాలకి సంబంధం లేదు అసలు ఏమైనా సంబంధం ఉందా ఏమీ సంబంధం లేదు ఎండ మండిపోతుంటే ఈ ఎండ నుంచి నీడలోకి వెళ్ళడం అలా కానీ ఒకడు ఇబ్బంది పడుతుంది ఇంకొక అడుగు ఇంకొక అడుగు లేకపోతే ఇంకొక ఆమె వాటెవర్ ఈ నీడలో ఉంది ఆమె ఆమె ఎండలోకి రావడం ఎలా కావాలి ఆవిడికి అందుకోసం ట్యాన్ ట్యాన్ ఒక వేడి ఉంది దానికోసం ఎండలోంచి నీడలోంచి రావాలని ఆమె ఇబ్బంది పడిపోతుంది సో ఈ ఇద్దరి జాగ్రత్త వ్యవస్థలు సేమా ఎవరికి చెప్పానండి సేమ్ ఏమీ సేమ్ కాదు భిన్న భిన్నములే ఇది ఒక పాయింట్ ఏమండి ఇంకొకటి పనులండి కోరికలు భయాలు ఇవి భిన్న భిన్నంగా ఉన్నా ఏ ఇప్పుడు ఏ స్వప్నంలో బిసీడీలు ఉన్నారు బి స్వప్నంలో ఏసీడీలు ఉన్నారు కొంత భేదం ఉన్నా కొంత సమానం కూడా ఉంది కదా అని మళ్ళీ ఇంకోషం కదా నేను అంటే చూడవా వీడి స్వప్నంలో ఇప్పుడు నలుగురు ఉన్నారు స్వప్నాన్ని కంటున్నారు నలుగురు వేరు వేరన్ను ఒప్పుకున్నావు కదా ఫస్ట్ వాడి స్వప్నం గ్రాహ్య గ్రాహక రూపంగా ఉందా సెకండ్ వాడి స్వప్నం గ్రాహ్య గ్రాహక రూపంగా ఉందా నలుగురి స్వప్నము గ్రాహ్యగ్రాహక రూపంగానే ఉన్నాయి కాబట్టి నలుగురు స్వప్నాలు కూడా సమానమే కాబట్టి ఎత్తించిది అంశంలో నీవు సామ్యాన్ని చూపించి ఆ కారణంగా నాలుగు స్వప్నాల్లో ఎక్కించ ధామ్యం ఉంది కదా వీడి వీడి స్వప్నము వీడి స్వప్నంలో వాడు చూసిన ప్రపంచంలో రోడ్లు బస్సులు ఉన్నాయండి ఇంకొకటి స్వప్నంలో వీడి చూసిన ప్రపంచంలో కూడా రోడ్లు బస్సులు ఉన్నాయండి ఇప్పుడు ఈ రెండు సొంతలో సమానంగా ఉన్నాయి కాబట్టి సత్యం కాబట్టి మెనీ పీపుల్ హ్యావ్ ద సేమ్ వెకింగ్ స్టేట్ అండ్ దేర్ ఇట్ మస్ట్ బి రియల్ అనే ఆర్గ్యుమెంట్ తప్పు for tourism when we go to karnal we go one the sameness is in the dream also therefore will you say dream is real number 1 number 2 they are really not same they are all different like all dreams are different similarly all waking states are different ఇప్పుడు వీళ్ళు వివాహం చేసుకుంటారు వివాహం అంటే అర్థం ఏంటి వివాహంకి ముందు ఆమే waking state వేరు వీడి వేకింగ్ స్టేట్ వేరు వివాహం అయిన తర్వాత ఆ రెండు స్టేట్స్ ఫ్యూజ్ అవ్వాలి వెకింగ్ స్టేట్స్ ఫ్యూజ్ అవ్వాలి ఏ అంశం ఏ మేరకు ఏ అంశంలో వేకింగ్ స్టేట్స్ ఫ్యూజ్ అవుతాయో ఆ మేరకు ఆ అంశంలో ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ఏ అంశంలో వీళ్ళ వెకింగ్ స్టేట్స్ ఫ్యూజ్ కావో ఆ అంశంలో ఇద్దరి మధ్యన విభేదం తప్పనిసరి బట్టి జాగ్రత్తవస్థలు సేమ్ అనే మాట తప్పు దే ఆర్ నాట్ సేమ్ వైఫ్స్ మేకింగ్ స్టేట్ ఈజ్ డిఫరెంట్ హస్బెండ్స్ మేకింగ్ స్టేట్ ఈజ్ డిఫరెంట్ పర్వాలేదు చెప్పండి అవును మంచి మంచి దృష్టాంతం చెప్పారు డిఫరెంట్ పిక్చర్ స్టోరీ రైటింగ్ గమనించారు అది అంటే ఏం చేస్తారంటే హాల్లో పాతిక మందిని పిలుస్తారు పిలిచి పరీక్ష అరగంట సేపు ఒక వ్యాసం రాయాలి వ్యాసానికి ప్రశ్న ఏమిటంటే అక్కడ ఫోటో ఒకటి పెట్టారు ఆ ఫోటో చూసి ఆ ఫోటో మీద మీరు వ్యాసం రాయండి అని వీళ్ళు పాతిక మంది వ్యాసాలు రాస్తారు వ్యాసాలు రాసిస్తారు ఒక ఆయన కూర్చుని దిద్దుతాడు దిద్ది ఆయన మార్కుల పాయింట్ కాదు ఇక్కడ ఆ దాంట్లో ఏమని చెప్తాడంటే ఒకటి వ్యాసం చదివి చూడు నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ఇంకొకటి వ్యాసం చదివి చూడు నువ్వు చాలా పెస్టిమిస్టిక్ యాటిట్యూడ్లో ఉన్నావు మరొకటి వ్యాసం చదివి నీకు చాలా పౌరమోత్తరం ఎక్కువగా ఉంది అని చెప్తాడు అంటే అర్థం ఏంటండి వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళ కాపించేది కట్టపడి అందరూ ఒకే పిక్చర్ చూస్తే పాటిక వ్యాసాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవడి కాబట్టి డ్రీమ్ స్టేట్స్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ అండ్ దేర్ ఫోర్ దేమ్స్ మీ రియల్ అనే ఆర్గ్యుమెంట్ తప్పు తద్ధేతు జాగరిత కార్యత్వా స్వప్నదృశ సజ్జాగరితం నత్వన్య ఇప్పుడు ఇది ఆర్గ్యుమెంట్ చాలా చిత్రమైన ఆర్గ్యుమెంట్ అండి నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడు ఏమన్నాడంటే ఈ జాగ్రత్త సత్యము అన్నాడు నువ్వు నిన్న కలగన్నావు కదా అంటే అవును నేను నిన్న రాత్రి కలగన్నాను ఆ కళ సత్యం కానీ జాగ్రత్త సత్యం అని వాడు అంటాడు చూడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీ స్వప్నము మిథ్య అవునా నువ్వు జాగ్రత్త సత్యం అంటున్నావు ఏ జాగ్రత్త నీ జాగ్రత్త సత్యం నీకు సత్యం నీకు మాత్రమే సత్యం ఇతరులకు నీ స్వప్నంతో సంబంధం లేదు నీ స్వప్ అలాగే నీ జాగ్రత్తతో కూడా ఇతరులకు సంబంధం లేదు ఎవడైతే స్వప్న ద్రష్టు ఉంటాడో వాడికి మాత్రమే ఆ స్వప్నమునకు హేతువైన జాగ్రత్త సత్యము అంతే తప్ప వాడి జాగ్రత్త మరొక వ్యక్తికి సత్యము కాదు కాబట్టి అది కామనాలిటీ ఆర్గ్యుమెంట్ని కొట్టిపారేచేస్తాం ఇప్పుడు నిన్న రాత్రి మీరు కలగన్నారు ఆ కళలో మీకే అంశాలు వచ్చాయి మీ ప్యాస్ట్ లైఫ్లో ఉన్న అంశాలు మీకు కలలో కళలో వచ్చాయి ఏమండి నేను కలగన్నాను ఆ కళలో నేను చూసినవన్నీ మిథ్య మరి మీ ప్యాస్ట్ లైఫ్ అది సత్యము ఎవళ్ళకి సత్యం మీకే అందరికీ సత్యం కావు నీకొక్కడికే సత్యం అంటే అర్థం ఏంటండి వెరీ సబ్జెక్టివ్ There is దెర్ ఈజ్ నో ఆబ్జెక్టివ్ రియాలిటీ ఇది జాగ్రత్తవస్థ ఇప్పుడు వాక్యం చూడండి తద్ ఆయన ఏమన్నారంటే తద్ధేతువాత్తు సత్ తస్యవ సజ్జాగరిత ఇష్యతే జాగరితం సత్ ఇష్యతే జాగ్రతము సత్యముగా స్వీకరింపబడుతుంది tasyeiva, తస్యవ వాడికే వాడంటే ఎవరు స్వప్నద్రష్ట ఏ తద్ధేతుత్వా ఏ జాగ్రత్త అవస్థ వాడి స్వప్నానికి హేతువైందో ఏ జాగ్రత్త అవస్థ కారణంగా వాడు స్వప్నాన్ని చూశాడో ఆ స్వప్నద్రష్టకి మాత్రమే ఆ జాగ్రత్త అవస్థ సత్యము ఆ సత్యమైన జాగ్రత్త నుంచి వాడికి మిథ్యైన స్వప్నం వచ్చింది వాడి దృష్టిలో మాత్రమే ఆ స్వప్నం మిథ్య దానికి హేతువైన జాగ్రత్త సత్యము వాడి దృష్టిలో మాత్రమే అంతేగాని అందరి దృష్టిలో కాదు కాబట్టి కామనాలిటీ ఆర్గ్యుమెంట్ ఈజ్ హూల్ ఈజ్ క్రోనవే మరి వాడు కూడా ఒకంత వివేకం తెచ్చుకున్న వాడైతే వాడి జాగ్రత్త కూడా వాడి స్వప్నం వలె మిత్యని వాడు తెలుసుకొని కృతార్థుడు కావాలి అంతే తప్ప అదిగో నా స్వప్నం మిథ్య నా మాత్రమే కనుక కానీ నా జాగ్రత్త సత్యము ఎందుకంటే అది నా జాగ్రత్త మాత్రమే కాదు అందరి జాగ్రత్త కనుక అనే ఆర్గ్యుమెంటు తప్పు అది అందరి జాగ్రత్త కాదు వారి ఒక్కటి జాగ్రత్త మాత్రమే ఎందుకో తెలుస్తున్నాం అండి అది అందరి జాగ్రత్త అయితే వీడికి వచ్చిన కళ అందరికీ రావాలి వస్తుందా వీడికి వచ్చిన కళ అందరికీ వస్తుందా రావట్లేదు వీడికి వచ్చిన కళ వీడిదే ఆ కళ జాగ్రదవస్థ నుంచి నిర్మాణమైనది అంటే వీడి జాగ్రత్త అవస్థ వీడిదే తప్ప ఇంకా వాళ్ళది కాదు అంటే అర్థమైందండి అందుచేతనే ఒకనొక భావజాలాన్ని ఎప్పుడూ పట్టుకోకుండా ఇప్పుడు శివుడే సత్యము విష్ణువు సత్యం కాదు లేకపోతే విష్ణువే సత్యము శివుడు తక్కువ అని ఇలాంటి అటువంటి భావ అటువంటి మతపరమైన భావజాలాన్ని పట్టుకోకూడదు అలా అలా జ్ఞానైనా ఆకాశ కల్పేనా అలా చూస్తూ ఉండాలి అలాగే కాంగ్రెస్ పార్టీయే కరెక్టు బీజేపీ తప్పు బీజేపీయే కరెక్టు కాంగ్రెస్ తప్పు అలాంటి ఏ భావజాలాన్ని పట్టుకోకూడదు ఏదీ పట్టుకోకూడదు తెలంగాణ వాదమే కరెక్టు లేకపోతే సమైక్యవాదమే కరెక్టు ఏది దేన్ని కొట్టుకోకూడదు నా జీవితము దుఃఖము లేదా నా జీవితం అంతా సుఖము దేన్ని కొట్టుకోకూడదు ఏ భావాన్ని పట్టుకోకూడదు ఓ కథ అన్నాడు నాతో నేను అనేక భావాలు నా జీవితంలో భావాలు ఎవేవో భావాలు వచ్చేవి వెళ్ళాయి ఏ భావము గట్టిగా ఉన్నప్పుడు అదే సత్యమని నేను అనుకునేవాడిని అల్టిమేట్గా ఇదిగో ఈ ఫలానా భావము సత్యము అని నేను ఏ ఒక్క భావాన్ని గురించి కూడా అవును అని అనలేకపోయాను అయితే ఇప్పుడు ఏ భావం ఇప్పుడు ఏ భావము లేదు మరి ఏముందని ఏమీ లేదు కంటిన్యూస్ ఛాయిస్లెస్ అవేర్నెస్ అన్ని భావాలు ఉంటాయి ఏ భావము నాదనేదేది ఉండదు అన్ని భావాలు ఉంటాయి న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ ఉంటాయి ఏ న్యూస్ నాన్ న్యూస్ ఏది కాదు అన్ని న్యూస్ ఉంటాయి జ్ఞానైనా ఆకాశ కలిపే ఆకాశంలో అన్నీ ఉంటాయి ఏది ఆకాశానికి అంటుకునేది ఏది లేదు అతుక్కునేది ఏది మీరు కనుక ఒక భావాన్ని పట్టుకుంటే అది స్వప్నంలో ఏవైతే భావాలు ఉంటాయో ఎలా మిక్షలో ఈ జాగ్రత్త భావాలు కూడా స్వప్న ఆయన ఎలా అర్థం చేసుకున్నారో చూడండి స్వప్నలో వచ్చినవన్నీ జాగ్రత్త నుంచి వచ్చాయి కనుక జాగ్రత్త కారణమైనది కనుక ఆ జాగ్రత్త వారికి మాత్రమే సత్యము మరి వాళ్ళకి సత్యము కాదు కనుక అది అందరికీ సత్యం అభిప్రాయం ఏదైతే ఉందో అది తప్పు వెరీ ట్రూ ఇప్పుడు నాకు కనపడి జగత్తు అది నా కళ్ళతో నాకే కనపడదు ఇంకెవరికి అలా కనపడదు మీరు నా జగత్తుని చూడాలంటే నా కళ్ళతోటి చూడాలంటే మీరు నా కళ్ళతో కాకుండా మీ కళ్ళతో చూస్తే నా జాగ్రత్త మీకు కనపడదు మీ జాగ్రత్త మీకు కనపడదు కాబట్టి దీనికి సత్యత్వం ఎక్కడి చూడండి భోగాలు అనుభవిస్తూ డబ్బులు పోగేసుకుని భోగాలను సంపాదించుకుని అవి అనుభవిస్తూ కబుర్లు చెప్తూ కలక్షేపం చేస్తే వాడు జీవితంలో సర్వాన్ని కోల్పోతాయి ఏది మీద ఆత్మవిచారం కనుక చేస్తే ఈ సర్వం ఇలాగే ఈ మిచ్చేలా నడుస్తూ ఉంటుంది ఆత్మవిచారం చేస్తే వాడు కుసార్థులు ఉంటాడు వాడు ఆత్మవిచారం చేయాలి చాలా ముఖ్యం ఏదో కర్మ పూజ అవి చేసుకోవాలి కానీ ఆత్మవిచారాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు ఆత్మవిచారం వదిలిపెడితే వాడు ఎందుకు కొరగాకుండా అయిపోతాడు మనిషి వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు ఆ వాక్యం తద్ధేతుత్వాత్ అంటే జాగరిత కార్యత్వాత్ స్వప్నము అవస్థ యొక్క కార్యము కూడా తస్యైవ అంటే ఆ స్వప్న దృష ఏవా మాత్రమే జాగరితం సత్ జాగ్రత్త అవస్థ సత్యంగా కనపడుతుంది నత్వన్యషాం ఇంకొక్కళ్ళకి దాంట్లో సత్యత్వం అనేది ఉండదు యథా స్వప్న ఇత్యభిప్రాయ ఎలా అయితే స్వప్రవలేది అనేది వాడొక్కడికి మాత్రమే సంబంధించింది అవుతుందో ఆ స్వప్నంతో మిగతా సంబంధం లేదో వాడి జాగ్రత్త కూడా అంతేనండి వాడి జాగ్రత్తతో మిగతా సంబంధం లేదు యథా స్వప్న స్వప్నదృశ సాధారణ విద్యమానవస్తు అవభాసతే యథాంటే దృష్టాంతం తాష్టాంతిక ముందు దృష్టాంతం చూడండి యథాంటి ఏ విధంగానైతే స్వప్న స్వప్న దృష ఏమ సన్ స్వప్నం చూస్తున్నారు మీరు స్వప్నం చూస్తున్నప్పుడు ఇది నా ఒక్కడికి మాత్రమే చూడబడుతోంది నా ఒక్కడికి మాత్రమే అనుభవానికి వస్తుంది ఇది ఇంకెవళ్ళకే అనుభవానికి వచ్చేది కాదు అని మీకు తెలుస్తుందా స్వప్నంలో తెలీదు తెలీదు స్వప్నంలో స్వప్నంలో ఏదైనా ఒక ఘటన అయిందనుకోండి మీరు ఎవ మీరు ఈ స్వప్నంలో ఘటన ఇది ఇది నా ఒక్కడికి మాత్రమే ఈ ఘటనలాగా సుఖంలాగా భాసిస్తోంది లేకపోతే దుఃఖంలా భాసిస్తుంది దీంతో మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు అని అనుకుంటారా మీరు అనుకోరు ఏమనుకుంటారు అప్పుడు ఆ స్వప్నంలో ఏదైతే నాకు అనుభవానికి వస్తుందో ఇదంతా కూడా వీళ్ళందరికీ కూడా అనుభవానికి వస్తుంది అనే అనుకుంటారు అలా అనుకుంటారు కదా ఇప్పుడు చూడండి సన్న సాధారణ విద్యమాన వస్తువతో అవ స్వప్నంలో మీ ఒక్కరి చేత మాత్రమే చూడబడుతూ ఉన్నా అది అలా మీకు అనుభవానికి రావటం లేదు అందరితో సమానంగా మీరు కూడా దాన్ని చూస్తున్నారు అని మీకు అలా అనిపిస్తుంది స్వప్నంలో అంతే కదండి యథ అది ఎలాగో తథా అదేవిధంగా ఇప్పుడు చెప్పండి తత్కారణత్వాధారణ విద్యమాన వస్తువు అవభాసమానం నటు సాధారణం విద్యమాన వస్తు భాష్యకారుల పంక్తి చాలా మధురమైన పంక్తి ఎనివే తథా అదేవిధంగా తత్కారణత్వా జాగ్రత్తవస్థయ కారణముగా కలది అవుట వలన సాధారణ విద్యమాన వస్తువుతో అవభాసమానం తత్కారణత్వాత అంటే ఆ స్వప్నమునకు కారణమగుతుండట వలన స్వప్నం ఎలా అయితే సాధారణ విద్యమాన వస్తువులా భాషించినా అది కేవలము స్వప్నద్రష్టకు మాత్రమే చెంది ఉంటుందో అదేవిధంగా అటువంటి స్వప్నానికి అంటే ఫలానా వ్యక్తికి మాత్రమే వచ్చేటువంటి స్వప్నానికి కారణమవుతూ ఉండే జాగ్రత్త ఆ విధంగా తక్కారణం అవుతుండటం వలన సాధారణ విద్యమాన వస్తువులా కనపడినా అది సాధారణము కాదు విద్యమానము కాదు దో ఇట్ అపియర్స్ ఎస్ ఏ కామన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ కామన్ ఇట్ ఈజ్ నైదర్ కామన్ నాట్ రియల్ కాబట్టి జాగ్రత్త మీరు సుఖాన్ని అనుభవిస్తే ఆ సుఖం ఇట్ ఈజ్ నాట్ కామన్ ఫర్ అదర్స్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ ఓన్లీ మీరు దుఃఖాన్ని అనుభవిస్తే అది ఇట్ ఈస్ నాట్ కామన్ విత్ అదర్స్ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ ఓన్లీ ఎట్ ఫోర్ ఇట్స్ కామన్నెస్ అనే ఆర్గ్యుమెంటు పక్కన పెట్టి స్వప్నం ఎట్టిది ఏ విధంగా బీచేత గ్రాహ్య గ్రాహక రూపంగా గ్రహించబడుతోందో జాగ్రత్త కూడా అదే విధంగా బీచేత గ్రాహ్య గ్రాహక రూపంగా గ్రహించబడుతోంది కనుక స్వప్నము ఎట్లు అసత్వం నిత్యయో జాగ్రత్త కూడా అదే విధంగా మిథ్యా అని తెలుసుకోనుడి అంటే దీన్ని బట్టి ఏం తేల్చామంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం స్వప్నము సబ్జెక్టివ్ అని జాగ్రత్త అనుకుంటాం దీన్ని మామూలుగా అనువాదం చేసి చెప్పాలంటే స్వప్నము విషయీ నిష్టం విషయి అంటే సబ్జెక్ట్ వీడియో ఓసారి స్వప్నము విషయి నిష్టము అంటే వీడియందు ఉన్నది స్వప్నము జాగ్రత్త విషయ నిష్టము జాగ్రత్త ప్రపంచమునందు ఉన్నది అని అనుకుంటాం మనం అలాగేమీ లేదు స్వప్నం ఎలా అయితే విషయి కూడా విషయి నిష్టమే సో జాగ్రత్త కానీ స్వప్నం కానీ సుశుక్తి కానీ అన్ని కూడా విషయి నిష్టములు అంటే సబ్జెక్టివ్ వైయక్తికములు అంటే పర్సనల్ అవన్నీ కూడా ఒక చిన్న బబుల్ ఒకటి ఉంది ఒక బుడగ ఆ బుడగలోనే ఉంటాయి వీడు స్వప్నము అది ఏ బుడగలో ఉంది నేను అనే బుడగలో ఉంది అంతే కదండి స్వప్నము నేను అనే బుడగలో ఉంది సుశుప్తి నేను అనే బుడగలోనే ఉంది నేను కూడా విలీనమై ఏమంటే జాగ్రత్త కూడా అదే బుడగ లోపల ఉన్నది జాగ్రత్త స్వప్న సు సుప్తులు అనే మూడవస్థలు కూడా అహమస్మి అనే బుడగ ఉన్నాయి ఈ కేవలం స్వప్నమే నా బుడగలో ఉంది నేననే బుడగలో ఉంది జాగ్రత్త మాత్రం అందరికీ సమానంగా ఉంది ఇదంతా కూడా మీరు లౌకికులు చెప్పండి అంతేగాని డోంట్ టెల్ దట్టు ఫిలాసఫర్స్ నేనేదో చెప్పాను అంటే మరి చెప్పానంటే ఏదో ఒక ప్రేమతో చెప్పారు కన్నటికట్టే కన్న టికెట్లోనే నేను నా దారిని నేను పోతున్నా పోతుంటే స్వామీజీ మీరు ఒక గంట సేపు మీరు ఆగాలి అంటే సరే పెద్దవాళ్ళ మనస్సుని సంతోషపెట్టడం కోసం ఆగారు అయితే ఏదో సొసైటీ అనేదో ఒక ఆయన ప్రశ్న అడిగారు నేను అన్నాను వెరీస్ ది సొసైటీ దట్ యు ఆర్ థాకింగ్ అబౌట్ యు దట్ సొసైటీ ఈజ్ ఇన్ యూ యు ఆర్ ది సొసైటీ అని నేను అన్నా అంటే ఆయన ఆయన ఇటు చూసి ఏమిటండి సొసైటీ లేదంటాడు ఏమిటైనా ఆయన ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలి ఆయన చెప్పేది అని మళ్ళీ నన్ను అలాంటి వద్ద నుంచి అలా చెప్తున్నారు మీరు అని అడిగారు ఆయన ఇంకో ఇద్దరు ముగ్గురు అంటే చూడండి యూ ఆర్ టాకింగ్ విత్ అ ఫిలాసఫర్ అని చెప్పాను అప్పుడు నా మూడ్ అలా ఉంది మరొకడైతే సారీ అండి నేను నేను మళ్ళీ మార్చి చెప్తాను మార్చి అలా కూడా చేస్తూ ఉంటాను అప్పుడు కొంచెం ఉత్సాహంగా ఉన్నది కాఫీ అది తాగి బాగా ఉల్లాసంగా ఉన్నాను అప్పుడు నేను యు ఆర్ పార్టింగ్ విత్ ఎ ఫిలాసఫర్ అని చెప్పాను అయితే చిత్రం ఏంటంటే అదే గ్రూప్లో ఒక పెద్ద ఈ ప్రశ్న అడిగాడు ఈ సంభాషణ అయింది ఒక అతను ఉన్నాడు అతను ఈజ్ ఎ మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ బాగా చదువుకున్నాను అతను ఎంబీఏ ఏదో చేశాడు అతను అన్నాడు స్వామీజీ మీరు గమనించండి స్వామీజీ చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉన్నది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సి అని వాళ్ళతో చెప్పాడు నేను అన్నాను పోలేండి ఒక్కళ్ళు దొరికారు నాకు నా నా మాట అర్థం సంతోషం నేను వెళ్ళొస్తానని లేచి కార్యక్రమ దారిని కాబట్టి ఫిలాసఫీ కాబట్టి జాగ్రత్తవస్థ సత్యము అని సరే పాఠమైన తర్వాత వాళ్ళు వెళ్తాం అది వేరే సంగతి జాగ్రత్తవస్థ సత్యమా హౌ ఇట్ ఈజ్ సచ్ఎ సబ్జెక్టివ్ థింజ్ మీ మనస్సుతో మీ కళ్ళతో చూస్తే కనపడుతుంది అది ఇంకోహడి మనస్సుతో ఇంకోహడి కళ్ళతో చూస్తే అది కనపడనే కనపడుతుంది మరోహడి కనపడుతుంది ఏది సత్యం అని మీరు అంటారు కేవలము ఇంద్రియ మనస్సు సాపేక్షం తప్ప దాంట్లో సాధారణత్వము లేదు కామన్నెస్ లేదు విద్యమానత్వము లేదు రియాలిటీ కూడా లేదు ఇట్ ఈజ్ లేదర్ సాధారణ నాట్ విద్యమాన ఎప్పుడు కూడా ట్రూత్ ఆ బబుల్లో లేదు ట్రూత్ ఈజ్ నాట్ ఇన్ దట్ బబుల్ ట్రూత్ ఈజ్ బియాండ్ దట్ బబుల్ అఫ్ కోర్స్ ద బబుల్ ఈజ్ సపోర్టెడ్ బై ది ట్రూత్ కాబట్టి ఈ సత్యాన్ని గమనించాలి దీన్ని ఇంకొక యాంగిల్లో చూడొచ్చు ఇప్పుడు నిన్న రాత్రి ఒక కళ వచ్చింది ఆ కళలో నేను బిచ్చగాడిని మొన్న రాత్రి ఒక అలొచ్చింది ఆ కళలో నేను కవిని ఏమండి ఇప్పుడు నేను ఎవరు నేను కవినా బిచ్చగాడినా అరే రెండూ కదయా రెండూ కాదు నా యథార్థ ప్రపంచం ఆ కవి ప్రపంచమా లేక ఈ బిచ్చగాడి ప్రపంచమా రెండూ కాదు రెండూ కాదు ఆ రెండూ నాయందే ప్రకాశించిన మాట వాస్తవం కానీ నేను ఆ రెండింటికి కూడా తీతుంది ఆయన నేదర్ ది పోయట్ నార్ ద బెడ్డర్ దో హోత్ అపియర్డ్ ఇన్ మీ ఓన్లీ ఐఆమ్ బియాండ్ బోత్ అండ్ ఇంకో ప్రశ్న అడుగుతా కవి అయిన నువ్వు బెచ్చగాడి మొన్న రాత్రి కవి నిన్న రాత్రి బెచ్చగాడు కవి అయిన నీవు బిచ్చగాడిగా మారేవా మొన్న కవియైన నీవు నిన్న బిచ్చగాడి పోయేవా అబ్బే అదేమీ లేదు ఇప్పుడు మొన్న కవిగా నీకు అనిపించింది నిన్న బిచ్చగాడిగా అనిపించింది ఎందుకంటే మొన్న కవిగా ఉన్న నేను నిన్న బిచ్చగాడిని అయిపోయాను ఈజ్ ఇట్ కరెక్ట్ నో నేను మొన్న కవిని కాదు నిన్న బిచ్చగాడిని కాదు కవిత్వం నుంచి కవి అనే స్టేటస్ నుంచి బిచ్చగాడు అనే స్టేటస్లోకి నేను మూవ్ కాలేదు అసలు నేను ఎక్కడికి మూవ్ కాలేదు నేను ఏది కాకుండా కూటస్థంగా నిలిచి ఉన్నాను అది సత్యం నేను నేనుగా ఉండగానే నేను కవినైనట్టుగా ఒక కళ బిచ్చగాడినైనట్టుగా మరో కళ ఆ కళలు ఒకదాని తర్వాత ఒకటి ప్రవాహంగా వెళ్ళిపోయాయి అంతే తప్ప నేను కవి కాలేదు బిచ్చగాడు కాలేదు మరి ఏమిటి నేను ఏది కాలేదు మరి ఏమిటి నేను నేనుగా ఉన్నాను కరెక్టేనా దీన్ని మీరు జాగ్రత్త అవస్థకు అప్లై చేసి చూడండి నేను నేనుగా ఉన్నాను బాల్యం వెళ్ళిపోయింది బాల్యం అంటే ఏమిటి హై ప్రైమరీ స్కూల్లో చదువుకునే బాల్యం అది వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను నేనుగా ఉండగానే హై స్కూల్లో బాల్యం కోటికాయలు అవి అడుగు అదో బాల్యం ఆ బాల్యంలోనే కొన్ని వేదమంత్రాలు నమ్మకం చెప్పటం సంస్కృత సాహిత్యం ఇవేవి బాల్యంలో ఉండగానే కాళిదాస శృంగారమంతం బాల్యంలో ఉండగానే ఎందుకు అప్పుడు చదివినప్పుడు దానికి అప్పుడు బిడియపడలేదు ఇప్పుడు పాఠం చెప్పే కూడా ఇప్పుడు బిడియం లేదు బిడియమనే మాట లేదు అసలు చెప్పేటే ఆ బాల్యం కావ్యాలు అవి కాళిదాసు కావ్యాలు అవి చదివేసేవాళ్ళం పంచమ సర్గలో శివ పార్వతుల ఆ ప్రేమ అనురాగాలు నేను ఆ ఫిఫ్త్ ఫారంలో ఉండేది కదా కుమార సంభవం పనిచేసరిగా ఫిఫ్త్ ఫారంలో కూడా కాదు ఫిఫ్త్ ఫస్ట్ ఫారంలో రఘువంశం చదివామంటే థర్డ్ ఫారంలో చదివేశాం కుమారసంభం అంతదాకా ఫిఫ్త్ ఫారంలో చెప్పటికప్పుడే చాలామందికి వెళ్ళిపోయాం సుబ్రహస్ దగ్గర కాబట్టి ఆ బాల్యం అది అది ఒక స్వప్నమే నేను నేనుగా ఉండగానే ఆ బాల్యం వెళ్ళిపోయింది నేను నేనుగా ఉండగానే కాలేజీ వెళ్ళిపోయింది నేను నేనుగా ఉండగానే ఆ యూనివర్సిటీ వెళ్ళిపోయింది ఇవన్నీ డ్రీమ్స్ అండి నేను నేనుగా ఉండగానే గృహస్థ వెళ్ళిపోతుంది నేను నేనుగా ఉండగానే సన్యాస వెళ్ళిపోతుంది అన్నీ వెళ్ళిపోతుంది ఆశ్రమం ఓ డ్రీము వర్ణం ఇంకో డ్రీము బాల్య అవస్థ ఇంకో డ్రీము బాల్యాద్యవస్థలు బ్రాహ్మణాది వర్ణాలు బ్రహ్మచర్యాది ఆశ్రమాలు ఇవన్నీ కూడా డ్రీములు రిటైర్ అయిన వాడిని అడగండి నేను ఈ సర్వీస్ నీకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ఎ డ్రీమ్ దీస్ ఆర్ ఆల్ డ్రీమ్స్ కాబట్టి యూ రిమైన్ వాట్ యూ ఆర్ అండ్ ఆల్ దీస్ డ్రీమ్స్ ఫ్లో బిఫోర్ యూ అది సత్యం దెన్ వాట్ ఆర్ యూ మీరు సాక్షి తప్ప ఇప్పుడు కవి బిచ్చగాడు దృష్టాంతంలో మీరు కవియా బిచ్చగాడ మీరు కవి కాదు స బిచ్చగాడు కాదు కవి అనేదానికి సాక్షి బిచ్చగాడు అనేదానికి సాక్షి సాక్షి మారడు కవి మారి బిచ్చగాడు అవుతాడు తప్ప సాక్షి సాక్షిలాగే ఉంటాడు కాబట్టి ఈ అవస్థల యొక్క ప్రవాహానికంతకీ మీరు సాక్షి స్వరూపులు ఎటువంటి సాక్షి చూసినా మ్యూటబుల్ సాక్షి చైతన్య స్వరూపం తప్ప ఈ అవస్థలు ఈ అవస్థలలో నిర్మాణమయ్యే వ్యక్తిత్వాలు ఇవేవి కూడా మీ అందు వాస్తవంగా లేదు దీంట్లో ఉండే పరమసత్యం ఏమిటో చెప్పంటారా పరమసత్యం ఏది ఎలా జరిగినా మీరు మీరులాగే ఉంటారు తప్ప మీ స్వరూపంలో ఏ మార్పు రాదు మంచి జరిగినా చెడ్డ జరిగినా మీరు మీలాగే ఉంటారు మంచి వస్తుంది పోతుంది చెడ్డ వస్తుంది పోతుంది మీరు మీలాగే ఉంటారు తర్వాత సుఖం వస్తుంది పోతుంది దుఃఖం వస్తుంది పోతుంది మీరు మీలాగే ఉంటారు ఆకాశంలాగే ఎండలు వస్తాయి పోతాయి మేఘాలు వస్తాయి పోతాయి చలి గాలులు వస్తాయి పోతాయి ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది వాస్తవంలో మీకంటూ ఏది జరగదు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బట్ నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ టు యూ నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ టు యూ మరి మీరు ఈ సత్యాన్ని గ్రహించడానికి సంసిద్ధులై నడుము బిగించి తన యొక్క కూటస్థాపన చైతన్యాన్ని తెలుసుకుని మనిషి కృతార్థులు కావాలి ఇతిప్రాయ ఉత్పాద్యా ప్రసిద్ధ అజం అజందాహృతం నూతూత్య సంభవస్తి కథనమద